గురుర్ గురుర్ గురుణు గురుర్ గురువే మహేశ్వర గురు పర బ్రహ్మ తస్మై శ్రీగురే నమ నారాయణ సమార వ్యాసశంకరమధ్యమా అస్మదాచార్య పర్యంతా వందే గురు పరం పరా ఓ కాబట్టి ఈ లోకంలో గుర్తుపెట్టుకుండి ఒక మనిషి బయట పడడానికి ఈ లోకంలో చేయవలసినటువంటి సాధన ఉపనిషద్ విద్య అయితే స్వామి ఈ ఉపనిషత్తుని తెలుసుకోవాలంటే అన్ని వదిలేయమంటారా నానా ఉపనిషత్తు వదలమని చెప్పదు ఏది నీ బాధ్యతలు నీ కర్తవ్యాలు నీ ధర్మాలు వదిలేకు ఆచరించు కానీ వాటిని ఆచరిస్తూ నువ్వు దేన్ని సాధించాలో ఈ లోకంలో దేనికోసరమైతే అమూల్యమైన జన్మ వచ్చిందో నీకు ఆ అమూల్యమైన దాన్ని పొందడం కోసం ప్రయత్నించు ఆ అమూల్యమైనది ఏంటి ఆత్మస్వరూపమే ఆత్మవిద్య బ్రహ్మవిద్య ఆ విద్యను పొందడం కోసం నువ్వు ప్రయత్నించాలి అందుకనే ఇక్కడ శంకర్లు అంటారు ఈ ఉపనిషత్తి ఎందుకు ఉపయోగపడుతున్నానంటే ఏం హి విరగాత్మ విషయం విజ్ఞానం శ్రోతుం మంతుం విజ్ఞాతుం చ సామర్థ్యం ఉపపద్యతే ఎవరైతే ఈ లోకంలో ఈ లోకం యొక్క పరిధిని తన దేహం యొక్క పరిధిని గుర్తించారో రెండోది ఏ వ్యక్తి అయితే కూర్చొని ఆలోచన చేసి లోపల ధ్యానం చేసి తనకి ఈ ఏ సంబంధం లేదు ఇది తను ధరించినటువంటి ఒక పరికరం ఈ పరికరంతో ఈ లోకంలో బ్రతుకుతుంటాము ఉదయం మేలుకున్నామంటే ఈ శరీరంతో తాదాత్మ్యం మమేకమై బయటకు వచ్చి కళ్ళు నలుపుకుని బయట చూసి ఓహో నేను పలానా భార్యని పలానా తల్లిని పలానా చెల్లిని పలానా కోడల్ని పలానా వాళ్ళకి కూతుర్ని అనుకుంటూ మన ఉపాధి ధర్మాలు ఈ శరీరాన్ని దృష్టిలో పెట్టుకుని అందరితో ముడిపెట్టుకుంటాం అంతేనే కాదా ఏమంటే ఇప్పుడు మా అమ్మాయి అండి అంటారు దీన్ని చూపించంటాడు శరీరాన్ని అంతేనా కాదా ఇప్పుడు అమ్మాయి పోయింది అనుకుందాం ఇప్పుడు అక్కడ శరీరం లేదు ఇగో మా అమ్మాయి ఏంటని చూపిస్తాడా లేదు చూపించడానికి కానీ మా అమ్మాయి పోయింది అంటాడు పోయింది అంటే అర్థమేం తెలుసా దాంట్లో ఇక్కడ పోయింది కానీ ఎక్కడో ఉందని అర్థం పోయి ఉంది అంటే ఆవిడేం పోలేదు చూడండి గుర్తుపెట్టుకోండి పోలేదు ఏమైంది పోయింది అంటే పోయింది అంటే అర్థమేంటే ఇక్కడ మా దగ్గర లేదు కాని ఎక్కడో చోటు ఉంది మళ్ళీ కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించండి ఒక వ్యక్తి విచారణ చేసి ఈ దేహము తనకు మధ్య ఉన్నటువంటి అంతరాన్ని గుర్తించి తను ఈ దేహం కంటే విలక్షణమైనటువంటి ఆ మహాతత్వం అనేటువంటిది కనుక గుర్తించగలిగాడంటే తనకి దేహం ఎలా అవుతుంది తెలుసండి జస్ట్ మనం వాడుకునే బట్టలా మనకు తయారవుతుంది మనం ఎలాగైతే ప్యాంటు షర్ట్ వేసుకుంటామో లేదు ఒక జోళ్లు తగిలించుకుంటామో కాళ్లకి చెప్పులు అలాగే నీ శరీరాన్ని నేను వాడుకుంటున్న అనుభూతి నాకు కలుగుతుంది నేను శరీరం ఒకటే బ్రతికేటువంటి నాలో ఇప్పుడు నేను దేహ విలక్షణమైన వ్యక్తిగా నేను గుర్తింపు పొందుతున్నాను నాలో అవగాహన కలిగింది బాగా గుర్తించండి ఆ అవగాహన కలిగిన వ్యక్తికి ఒక భావన పుడుతుంది ఓహో నేను ఈ దేహం కాను ఈ లోకంలో ఉండే అన్ని దేహాలకి నాకు సంబంధం అంతే ఈ దేహంతో నాకే సంబంధమో బయట ఉన్న దేహాలతో నాకు అంతే సంబంధం అంతే కదా అసలు ఈ దేహమే నేను కాదనుకున్నప్పుడు బయట ఉన్న భార్య నాకేం సంబంధం చెప్పండి బయటన్న భార్య నాకేం సంబంధం అండి ఏ రకంగా సంబంధం భార్య అని అనుకుంటున్నాను అంతే బస్ నాకు ఏ రకమైన సంబంధం లేదు కాబట్టి నాకు టైం వచ్చినప్పుడు నేను చెప్పబెట్టకుండా తట్టబుట్టాన్ని సర్దుకుపోతున్నానే అసలు ఎవరితో ఎవరికి సంబంధం లేదు ఇక్కడ కలుపుకుంటూ ఒక సంబంధాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని బ్రతుకుతున్నాం ఆ వ్యవస్థ ఎందుకు అంటే ధార్మికంగా సశాస్త్రీయంగా హేతుబద్దంగా మన జీవన శ్రవంతి పశుతుల్యంగా కాకుండా ఒక మానవ తుల్యంగా ఒక మనుష్య జాతిలో ఉన్నటువంటి మనకు జాతి కాదు కాబట్టి ఒక మానవ కులం కాబట్టి మనది ఒక ధార్మికమైన ఒక చట్టబద్దమైన ధర్మబద్దమైన జీవిత ప్రమాణాన్ని ఎంచుకుని బ్రతుకుతున్నాం ఇక్కడ అంతేకాని ఇదేదో శాశ్వతమనో ఇది పర్మినెంట్ అనో కాదు కాబట్టి ఇక్కడ ఈ లోకంలో ఎవడి గతి వాడిది ఎవడి మార్గం వాడిది ఎవడి గమ్యం వాడు నిర్దిష్టంగా చేసుకుని వాడు సాధన చేసి పొందాలే కాని ఇక్కడ ఇదేదో పొందాం ఏమండి నాకేముందండి నాకు భార్య ఉంది నాకు భర్తున్నాడు పిల్లలు ఉన్నారు ఇళ్ళుంది బ్యాలెన్స్ ఉంది నాకు అన్ని ఉన్నా ఆరోగ్యం బాగుంది అంతా ఇంకే అంతకంటే నాకేం కావాలి ఇంతకంటే నాకేం కావాలంటే ఎన్ని చచ్చిపోతా ఏదో రోజు ఎన్ని పోతాయి ఊడిపోతాయి ఇన్ని నిలబడేవి కావు ఊడిపోతాయి ఈ ఆలోచన మనిషికి కలగాలి ఇక్కడ నేను దేన్ని పొందినా ఏది సాధించినా ఇందులో ఒక్క పూచిక పుల్ల కూడా నాది దు అందుకనే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి ఏది నిన్ను రక్షించడానికి రావు ఆ పోయే టైం వచ్చేటప్పుడు అన్ని అలా నిలబడి ప్రేక్షక పాత్ర చూస్తుంది భార్య నిలబడి చూస్తుంది డాక్టర్ గారైనా ఫ్యామిలీ డాక్టర్ అయినా సరే వాడు పోతున్నాడు అనుకోండి చూస్తాడు నిలబడి అంతే ఇంకేం చేయలేమమ్మా అయిపోయింది అంతే ఇంకా ఒక అరగంటలో అయిపోతుందమ్మా మీ వాళ్ళందరికీ చెప్పేయండి కబుర్ చెప్పేయండి ఏముంది డాక్టర్ గారు మీరు మా ఫ్యామిలీ అయితే నేనేం చేయనమ్మా మీ ఫ్యామిలీకి డాక్టరేగా నేను ప్రాణానికి కాదు కాబట్టి సంప్రాప్తే సన్నిహితే కాలే నహినిరక్ష ఏదైనా ఒక్కటి ఒక్కటి వాడిని రక్షించమనండి నేనైనా అంతే మీరైనా అంతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహినిరక్షతే కాబట్టి ఒక వ్యక్తి పోయే టైంలో ఇది గుర్తించినా ఉపయోగం లేదు కానీ బ్రతికున్నప్పుడే తన యొక్క ఆఖరి గడియను కనుక గుర్తించగలిగితే ఇప్పుడు బ్రతికే బ్రతుకుని వాడు పరమార్ధం వైపు నడుపుకోగలడు ఇప్పుడు ఆ బ్రతుకుని పండించుకోగలడు అంతేగాని దాన్ని ఇప్పుడు గుర్తించుకోకుండా దాని గుర్తుకు రానివ్వకుండా ఏదో బతికేసి నొల్లేసి పడేసి తిరిగేసి గందరగోళం చేసి ఎగిరి గెంతి ఆడేసి పాడేసి జీవితం గడిపేసి ఆఖరికి పోయే టైం వచ్చినప్పుడు ఇప్పుడు మనం మారుదాం అనుకున్నాం చేద్దాం అనుకున్నా కుదరదు అందుకనే కాళహస్తీశ్వర శతకంలో దూర్జటి అంటాడు ఎప్పుడు నీలో ఆ పరివర్తన కలగాలి ఎప్పుడు నీకు ఆలోచన కలగాలి అనంటే ఎప్పుడో ఇంకా అయిపోయింది ఇంకా ప్రాణం ఆగిపోతుందన్నప్పుడు కుదరదయ్యా ఎప్పుడు దంతంబుల్పడనప్పుడే తనువు ఎందారూఢి ఉన్నప్పుడే కాంతాసంగమురోయనపుడే కురుల్ వెల్వెల్లబోనప్పుడే వింతల్మేన చరింపనపుడే జరాక్రాంతంబుగానప్పుడే అంత ఊడిపోయి వదిలిపోయి అనిపోయిన తర్వాత ఇంకా ఇంకొక కొన్ని గడియల్లో వీడి వెళ్ళిపోతాడనగా జీవుడి దేహం విడిచిపెట్టి వెళ్ళిపోతాడనగా అప్పుడు నేను ఏదైనా మారుతాను ఏమంటే గురువు గారు నాకేదైనా చెప్పండి అనడానికి వీడికి మాటలు రావు ఒకవేళ గురువు వచ్చి ఉపదేశించిన చెవికి ఎక్కవు ఎందుకని ఇంకా అయిపోయింది వాడికి అన్ని సర్దుకుని వెళ్ళిపోయే టైంలో ఏమన్నా చెవిలోకి ఎక్కుతాయా ఇప్పుడు వాడు సర్దుకుని వెళ్ళిపోయే టైంలో ఉంటాడు వాడు హడావుడిగా ఇప్పుడు ఏదో వాడు ఓ ప్రయాణమే వెళ్తున్నాడు ఇంట్లో నుంచి అంత టైం దగ్గర పడిపోయింది బ్యాగుల్లో సర్దుతున్నాడు ఇలా అవుతున్నాడు ఇది పెడుతున్నాడు ఇది పెడుతున్నాడు టైం దగ్గర పడిపోయింది ఎవడో ఫోన్ చేశాడు వీడు ఫోన్ ఎత్తా చెప్పురా అన్నాడు ఇలా పెట్టుకున్నాడు ఏదో సర్దుతున్నాడు అనుకోండి వాడు ఏదో మాట్లాడుకో నాకు టైం అయిపోయింది పెట్టి పెట్టి పెట్టి పెట్టి నువ్వు ఫోన్ పెట్టి పక్కన పెట్టేసి వీడు సర్దుళ్లతో వీడు అవడికి పడుతుంటాడు అలాగనే ఈ శరీరాన్ని విడిచి జీవుడు నిష్క్రమించేటప్పుడు అన్ని సర్దుకోవడంలో ఆడావిడి పడతాడు తప్ప ఇంకా మనం ఏం చెప్పినా వాడికి ఎక్కదు అందుకనే సంప్రాప్తే సన్నిహితే కాలే అసలు మరణం అనేది ఒక వ్యక్తి పోయిన వాళ్ల గురించి మనం విచారించడం కంటే పోయిన వాళ్ల గురించి ఒకసారి మనం వివేకంతో ఆలోచన వాడు పోయాడని నేను బాధపడుతున్నాను నేను రేపు ఆ వెళ్ళిపోతే ఇంకొందరు బాధపడుతుంటారు ఇప్పుడు వాడు పోయాడని నేను బాధపడుతున్నాను ఇప్పుడు నేను పోయాడని కొంతమంది బాధపడతారు ఇంతే కాబట్టి ఒకటి ఆలోచించాలి ఈ శరీరాన్ని మనం ఇక్కడ వాడుకోవాలి దీనికి రెండు రకాలుగా వాడకం ఒకటి లోకంలో విషయాలని పొందడం కోసం వాడుకోవాలి రెండు నేను ఈ లోకంలో విషయాల్ని పొందడం కోసం వాడుకున్న, ఈ శరీరాన్ని లోకంలో పొందబడ్డ విషయాల ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కాబట్టి వెళ్ళిపోయే నేను దేన్నో ఒకదాన్ని పొందాలి ఆ పొందబడేది తాత్కాలికం శాశ్వతం అవ్వాలి నిత్యమైనది అయి ఉండాలి సత్యమైనది అది ఏంటి అంటే ఇక్కడ అంటుంది ఏవం హి విరక్టస్య ప్రత్యగాత్మ విషయం విజ్ఞానం శ్రోతుం మంతుం విజ్ఞాతుం చ సామర్థ్యం ఉపపద్యతే అందుకని ఉపనిషత్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా క్లియర్ కట్ గా చాలా స్పష్టంగా తేట మన ముందు చెప్తుంది ఎవడైతే తను ఈ దేహాన్ని వాడుకొని ఒకరోజు ఈ దేహాన్ని పడేసి పోవాలి అని వాస్తవాన్ని గుర్తించాడో వాడిలో మార్పు వస్తుంది వాడు ఈ లోకంలో ఈర్ష్యా ద్వేషాలు రాగద్వేషాలు ఇది అది కిచికిచిబొంటూ అదంటూ ఇదంటూ ఇవేవి పెట్టుకోడి ఇంకా వాడు ఎదగడం మొదలు పెడతాడు ఏ ఏది పెట్టుకుని వదిలిపెట్టిపోవాలని ఎగ్జిబిషన్ లోకి వెళ్ళారు మీరు ఎగ్జిబిషన్ లోకి వెళ్ళారు వెళ్ళగానే అన్ని అక్కడ అలా డిస్ప్లే చేసి పెట్టున్నారు బాగా చూడండి మీరు వెళ్లి చూసి అప్ప ఇది చాలా బాగుంది ఈ బొమ్మ చాలా బాగుంది ఇక్కడిది చాలా బాగుంది అక్కడి ఇది చాలా బాగుంది అని ఎలాగైతే చూస్తూ అక్కడ పాప్కాన్ అమ్ముతుంటారు కొనుక్కొని తింటాం జైంటి వీలు ఉంటుంది ఎక్కుతాం లేకపోతే అక్కడికి వెళ్తాం దాన్ని చూస్తాం ఇక్కడికి వెళ్తాం దీన్ని చూస్తాం అన్ని చూస్తాం ఓ రెండు గంటలో మూడు గంటలో నాలుగు గంటలో ఐదు గంటలో టికెట్ కొనుక్కొని వెళ్ళాం వెంటనే రావాలని నియమం లేదు అది మన ఇది కూడా ఓ ప్రదర్శనశాల అంతే బస్ ఇక్కడ కూడా అన్నిటినీ చూస్తాం మనుషులు పశువులు పక్షులు క్రిములు కీటకాలు లోకం ఓ విచిత్రం గొప్పగా ఉంటుంది గుర్తించి మనం ఒక్కటి ఎవడైతే ఇది కూడా ఒక గొప్ప ఎగ్జిబిషనే బస్ నేను మారాలి నేను ఎదగాలి వీటిని వదిలిపెట్టి వెళ్లాలి కానీ లేదు పట్టుకునేదానికి ఏం కాదు ఇది టికెట్ ఇచ్చాడు కదా అని జైంటి వీళ్ళు పట్టుకుని రే పట్టుకొచ్చాయి మా ఇంటికి పట్టుకొచ్చాయని లేకపోతే అక్కడ ఎగ్జిబిషన్ లో కనిపించినంత మనం టికెట్ పెట్టి కొనుక్కొని వెళ్లాం కదా అని మనకు టికెట్ ఉంది కదా లోపలికి వెళ్ళడానికి అని చెప్పి లోపల ఉన్నవన్నీ మనం పట్టుకొచ్చేస్తామంటే ఊరుకుంటారా నువ్వు చూడు ఎక్కు అనుభవించు వదిలేసి వెళ్ళిపో బస్ అంతే అలాగనే ఈ లోకంలో కూడా మనం ఈ దేహాన్ని పొందొచ్చాం చూడు నీకు లభిస్తే అనుభవించు లేకపోతే ఏదైనా నీకు లభించినా లభించకపోయినా వదిలిపెట్టిపోవాల్సిందే బస్ నీది అంటూ అని ఏది క్లెయిమ్ చేయక ఇక్కడ ఇది నాది ఇది నాకే సొంతం ఇది నాదే క్లెయిమ్ చేయకేది క్లెయిమ్ చేసేవా దెబ్బతింటావు ఎవడైతే ఈ క్లెయిమింగ్ నేచర్ నుంచి క్లెయిమ్ అవుతాడో క్లెయిమ్ చేస్తాడంటే ఎదుగుతాడో వాడికి ఒక భావన అద్భుతమైన భావన కలుగుతుంది ఏం తెలుసండి ఇది ఏది నాది కాదు ఇదంతా నాకు ఇవ్వబడ్డది ఇది నాకు అమర్చి పెట్టబడింది నేను భార్యను తయారు చేసుకోలేదు నాకు వచ్చింది ఆవిడ నేను పిల్లల్ని ఏం తయారు చేయలేదు వాళ్ళు కలిగారు నాకు కాబట్టి నా జీవితాన్ని నేనేం తయారు చేసుకోలేదు నాకు కలిగింది సంప్రాప్తమే అమ్మ నాన్న నాకు ఇవ్వబడ్డది ఈ జన్మ నాకు ఇవ్వబడ్డది భార్య నాకు ఇవ్వబడ్డది పిల్లలు నాకు కలిగారు ఇవన్నీ నాకు జీవితంలో కలిగాయనంటే ఎవరో నాకు ఇవన్నీ కూడా అమర్చిపెట్టారు నాకు అమర్చి పెట్టబడ్డ అంశాలొద్దు నాకు వాడు కావాలి ఎవరైతే ఇవన్నీ అమర్చిపెట్టి ఆఖరికి వీటన్నిటినీ తీర్చేసి పక్కకు తప్పించి నన్ను వీటి నుంచి బయటికి తీసుకెళ్లిపోతున్నాడో వాడు కావాలి అది కావాలనుకుంటే దాని గురించి ఇక్కడ శంకర్లు అంటారు నా అన్యథా ఉపపద్యతే ఈ లోకంలో ఒక్క శ్రవణ మనన నిధిధ్యాసన అనేటువంటి ఈ ఉపనిషత్ సిద్ధాంతాన్ని శ్రవణం చేయడం తప్ప మిగతా మార్గం లేదు అందుకనే ఏ తస్మాచ ప్రత్యేగాత్మ బ్రహ్మ విజ్ఞాన ఆత్మ సంసార బీజం అజ్ఞానం కామ కర్మ ప్రవృత్తి కారణం శేషత నివర్తతే అంటే ఈ శరీరంలో నేనుంటున్నాను కదా నేను వాడుకుంటున్నాను ఈ శరీరాన్ని ఈ శరీరంలో నేను ఈ శరీరాన్ని వాడుకుంటూ లోకంలోకి వెళ్లి ఇది నాది ఇది నాది అని అన్నిటిని కలుపుకుని ఆడుకుంటూ వాడుకుంటూ వీటితో మమేకమై మళ్ళీ వదిలిపెట్టేసిపోతున్నాను కదా మరి నేను ఎవరో నా యొక్క యథార్థ స్థితిని నేను గుర్తించాలంటే నాకు మార్గం ఏంటి అనంటే ఇక్కడ శాస్త్రం ఉంటుంది నీ యథార్థ స్థితిని నీ యథార్థ తత్వాన్ని గుర్తింపజేస్తుంది ఈ ఉపనిషత్ ఉపనిషత్ ఒక్కటే నీ యొక్క ఉనికిని నీ యొక్క యథార్థ స్థితిని గుర్తింపజేస్తుంది నాణ్యథ ఇంకా వేరే ఏది కాదు నీకు నిన్ను చక్కగా తెలియజేస్తుంది ఉపనిషత్ ఈ లోకంలో నా మొఖం నేను చూడాలి అంటే ఏమిటి సాధనం అర్థం అంతే కదా కాబట్టి మంచి వజ్రం బా ఇది ఎన్ని కోట్లు చేస్తుందో ఈ వజ్రం ఈ ముఖాన్ని చూపిస్తుందని చూపిస్తుందా వజ్రం చాలా విలువైనదైతే అయ్యుండొచ్చు కాక నా ముఖాన్ని చూపించలేదు కదా అద్దానికి విలువ లేదు అద్దాన్ని కొయ్యాలంటే ఏది కావాలి వజ్రంతోటే కోస్తాం అద్దాన్ని గుర్తుపెట్టుకోండి అద్దాన్ని కట్ చేయాలంటే దేంతో కట్ చేస్తాం వజ్రంతో కట్ చేస్తాం వజ్రానికి చాలా విలువ ఉంటే ఉండొచ్చు కానీ నా ముఖం చూసుకోలేనందులో అద్దానికి పెద్ద విలువ లేకపోవచ్చు కానీ నా ముఖాన్ని కనిపించేది ఏది ప్రతిబింపచేసేది అద్దమే అలాగనే ఈ లోకంలో ఏ శాస్త్రము ఏ గ్రంథాలు ఏ పురాణ ఇతిహాసాలు నన్ను నాకు తెలియ చెయ్యనివ్వవు అవన్నీ ఏదో దేవుడి గురించో చరిత్ర గురించో ఓ క్షేత్రం గురించో ఒక తీర్థం గురించో ఒక మహాత్మ్యం గురించో దాని గురించో మాట్లాడుతుంది కానీ నా గురించి నాకు తెలియ చెప్పే ఏకైక మార్గం ఉపనిష మార్గం ఆ ఉపనిషత్తే నాకు నా గురించి తెలియజేస్తుంది నాకు నా గురించి పరిపూర్ణమైనటువంటి బోధ చేసి నన్ను సంస్కరిస్తుంది కాబట్టి ఆ ఉపనిషత్తుని నేను పొందాలి ఆ జిజ్ఞాసతో ఈ కేనోపనిషత్తు ప్రారంభమవుతుంది ఈ కేనోపనిషత్తు సామవేద అంతర్గతమై ఉంది ఈ ఉపనిషత్ సామవేదంలో నుంచి వచ్చింది ఈశావాస్యోపనిషత్ దేతే ఉందో అది శుక్ల యజుర్వేదం నుంచి వచ్చింది ఈ కేనోపనిషత్తు దేతే ఉందో సామవేదం నుంచి వచ్చింది దీనికి ఎందుకండి కేనోపనిషత్ అని పేరు వచ్చింది ఏనంటే ఈ ఉపనిషత్తు ప్రారంభమే కేనేషితం ప్రేషితం మనహ పతతి కేనేషితం వాచమిమాం వదంతీ చక్షు శ్రోత్రం కౌదేవో యునక్తి ఈ ఉపనిషత్తు యొక్క ప్రారంభం అలా ఉంటుంది అంటే కేన అంటే ఎవడి వల్ల ఈ శరీరం ఇంత అర్థవంతంగా ప్రవర్తిస్తుందో ఎవడి వల్ల ఈ లోకం ఇలా ప్రకాశిస్తుందో అని ఉపనిషత్తు ప్రారంభమే మూలాన్ని ముట్టుకుంటుంది కేన అంటే ఎవడు అని అర్థం భాగవతంలో కూడా పోతను ఒక ప్రశ్న వేస్తాడు ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుండు వాడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు ఆత్మభౌశ్వరుని శరను వేడెదన్ కాబట్టి ఎవడు ఎవడు అని ఆయన ప్రశ్న వేశాడు ఇక్కడ ఈ ఉపనిషత్తు కూడా అదే ప్రశ్న వేసింది అంటే ఈ ఉపనిషత్ సిద్ధాంతాన్నే ఆయన ఆ ప్రశ్నల రూపంలో పెట్టాడు ఆయన ఇక్కడ ఉపనిషత్తు ఎలా ప్రారంభమవుతుంది కేనేషితం ప్రేషితం మనహాపతతి కేనేషితాం వాచమిమాం వదంతి చక్షు శ్రోత్రం కౌదేవోయునతి ఉపనిషత్ మంత్రం విచారణాత్మకంగా లోపలికెళ్తుంది ఏమయ్యా నువ్వు మాట్లాడుతున్నావు చూస్తున్నావు వింటున్నావు కదులుతున్నావు తింటున్నావు పడుకుంటున్నావు అసలు ఈ చూడడం అనేది ఎవడి వల్ల జరుగుతుంది వినడం అనేది ఎవడి వల్ల జరుగుతుంది మాట్లాడడం అనేది ఎవడి వల్ల జరుగుతుంది నేను మాట్లాడుతున్నానంటున్నావు నేనెవరు మాట్లాడేది నాలుక నోరు కానీ మాట్లాడించేవాడెవడు నేనంటున్నావు ఆ నేనెవరు ఎప్పుడైనా చూసేవా నేను మాట్లాడుతున్నాను అనేస్తున్నావు కానీ ఆ మాట్లాడే మాటకు వెనక ఉన్నా నీవెవరు చూసే కంటితో చూసే చూపుకి వెనక ఉన్నా నీవెవరు ఎప్పుడైనా గుర్తించావా వినే వినికిడి ఉన్నటువంటి చెవికి వెనక ఉన్నా నీవెవరు ఇన్ని చేస్తున్నావు కదా ఇన్ని జరుగుతున్నటువంటి క్రియాకలాపాలకి వెనక ఉన్నా ఆ వ్యక్తి ఎవరు ఎప్పుడైనా గుర్తించావా తింటున్నావు ఈ లోకంలో వస్తువు ఉంది తినేస్తున్నావు మనిషి దొరికాడు మాట్లాడుతున్నావు లేకపోతే వాడు చెప్పింది నువ్వు వింటున్నావు ఏదో వస్తువులు ఉన్నాయి చూస్తున్నావు తిరుగుతున్నావు పడుకుంటున్నావు లేస్తున్నావు బ్రతికేస్తున్నావే కానీ ఈ బ్రతుకుకి వెనక ఉన్నా ఆ వ్యక్తిత్వం ఏమిటో ఎప్పుడైనా గుర్తించావా లేదు మొత్తం నిరర్ధకం అలాగ నీ శరీరం ఎంత అందంగా ఉన్నా ఎంత విలువైందైనా ఎంత ఖరీదైన మనోబుద్ధులున్నా వీటన్నిటినీ వాడుకునే వ్యక్తి లోపలున్నాడు నడిపించేవాడు అసలు వాడిని మనం ఎప్పుడూ గుర్తించట్లేదు అది విలువైనది విలువైనటువంటిది వాడు వాడు దీన్ని వాడుకుంటున్నాడు దీన్ని ఉపయోగిస్తున్నాడు దీన్ని చక్కగా అన్ని రకాలుగా అర్థవంతంగా దీన్ని నడుపుతున్నాడు వాడిని మనం ఎప్పుడైనా గుర్తించే ప్రయత్నం చేశామా లేదు బాగా చూస్తున్నానని అంటాను నా చూపుకేముందండి బ్రహ్మాండంగా ఉందంటాం కానీ చూపు బాగుందంటున్నామే కానీ ఆ చూసే వాడిని ఎప్పుడైనా చూసే ప్రయత్నం చేశామా లేదు నేనే బ్రహ్మాండంగా మాట్లాడతానండి మాటలని మనం పొగుడుకుతున్నాం కానీ మాటల వెనక నిలబడున్న వాడిని ఎప్పుడైనా మనం గుర్తించామా లేదు కాబట్టి ఉపనిషత్తు అంటుంది నీ ఇంద్రియాలతో చేసే కర్మలని చూసి ఓ మురిసిపోతున్నావు ఈ కర్మలన్నిటికీ వెనక ఉన్నటువంటి ఆ ఆత్మ చైతన్యాన్ని ఎప్పుడైనా గుర్తించే ఎవరు నేను నేను అంటున్నావు కదా అది ఎవరు అనేటువంటి ప్రశ్న మొదలుపెట్టింది కేనేషితం ప్రేషితం మనహాపతతి కేనేషితాం వాచమి మాంవదంతి వదంతి ఉపనిషత్తు మొదలు శరీరాన్ని దాటించి ఇంద్రియాల్ని దాటించి ఇది నువ్వు వాడుకునే ఒక గొప్ప పరికరం ఈ గోళకం ఇది పెద్ద శరీరం ఇందులో ఇంద్రియాలు ఇవన్నీ వీటితో ఆగిపోకు వీటన్నిటినీ వాడుకునే వ్యక్తి లోపలు ఉన్నాడు వాడు మేలుకుంటే ఉదయాన్నే లేచి పరుపు మీద నుంచి అబ్బాయిది నా ఇల్లు నా భార్య నా పిల్లలు నా భర్త అబ్బో నా వ్యాపారం నా డబ్బు ఇవన్నీ గుర్తుకొచ్చేస్తాయి వాడు పడుకుంటే ఇవన్నీ పడిపోతాయి ఎవడు మేలుకుంటే ఇవన్నీ లేస్తుందో ఎవడు పడుకుంటే ఇవన్నీ పడుకుండి పోతున్నాయో గుర్తు పెట్టుకోండి పడుకున్న తర్వాత వాడు ఇంకా లేవలేదనుకోండి ఉదయం వచ్చి చూస్తారు ఇంకా వాడు పోయాడు వాడికి ఏమన్నా ఉందా ఇంకా వాడు ఏమన్నా క్లీన్ చేస్తాడు ఇదంతా నథింగ్ వాడి ఇంక మళ్లీ లేవకుండా పడుకుంటే గనుక అయిపోయింది ఇంకే మొత్తం బంద్ కాబట్టి ఆలోచన చేయండి ఒక్కసారి మీరు ఎప్పుడైనా కూర్చున్నప్పుడు ఏంటిది నేను విడిచిపెట్టి వెళ్లాలి కదా వెళ్లేలోపు నేనిక్కడ సాధించాలి నా యథార్థ జ్ఞానాన్ని నేను పొందగలగాలి ఎందుకనంటే నేను ఈ మాట చెప్తున్నాను తన గురించి తాను ఆలోచించగలిగే శక్తి ఒక్క మానవుడికి మాత్రమే ఉంది ఎనభై లక్షల జీవరాశుల్లో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులకి లేదు ఒక్క మానవుడికి మాత్రమే ఉంది అందుకనే బుద్ధి మత్సు నరాశ్రేష్టా అంటే జీవరాశులలో మనిషి ఒక్కడే ఈ ఒక్క అంశానికి ఉపయోగపడగలడు ఇంకా ఏ జీవికి తన గురించి తాను అర్థం చేసుకుని తన యొక్క జన్మను చరితార్థం చేసుకునే అవకాశం ఏ జీవికి లేదు ఒక్క మానవుడికి మాత్రమే ఉంది అందుకనే దుర్లభం త్రయమేవైత దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ శంకరులంటారు మనిషిగా పుట్టడం అంటేనే ఎంతో దైవానుగ్రహం ఉండాలి పుట్టిన మనిషికి తన గురించి తాను తెలుసుకోవాలనే ముముక్షుత్వం బయలుదేరిందనంటే చాలా అనుగ్రహం ఉండాలి ఆ ముముక్షుత్వం బయలుదేరినంత మాత్రాన సరిపోదు దాని అర్ధం చేయించి వాడి జీవితానికి పరమార్థాన్ని అందివగలిగే మహాత్ముడు దొరకడం ఇంకా వాడి జన్మ ధన్యమైపోయినట్టే అంటాడు మనిషిగా పుట్టడం ఒక అదృష్టం మహావరం అది ఎందుకనంటే ఆ ఒక్క మనిషే తన గురించి తాను గుర్తించుకునేటువంటి అవకాశం ఉంది ఆ గుర్తింపు పొందడానికి ఇంకో మహాత్ముడు తోడే వాడి జీవితాన్ని సంస్కరిస్తే అంతకంటే ఏం కావాలి జీవితానికి కాబట్టి ఆ ఉపనిషత్తు ఆ స్థితిని కలిగిస్తుంది కేనోపనిషత్తు కాబట్టి ఇది సామవేదంలో మనకు తొమ్మిదో అధ్యాయం నుంచి ప్రారంభమవుతుంది ఈ ఉపనిషత్తుది ఈ ఉపనిషత్తు ఏంటంటే తొమ్మిదో అధ్యాయం నుండి అంటే అంతకు ఈ ఉపనిషత్తులో కర్మల గురించి చాలా గొప్ప ప్రస్తావన వస్తుంది సామవేదంలో ఏ కర్మ ఎలా చేయాలి ఏ ఆచరణ ఎలా ఉండాలి అన్ని కర్మల గురించి ప్రస్తావన వస్తుంది ఏ యజ్ఞం ఎలా చేయాలి ఏ ఉపాసన ఎలా చేయాలి ఏ కర్మలు ఎలా చేస్తే ఏ ఏ లోకాలు వస్తాయి వీటన్నిటి గురించి చెప్పింది ఉపనిషత్ చెబుతూ చెబుతూ తొమ్మిదో అధ్యాయం నుంచి ఈ తలవరీయ శాఖ ఈ ఉపనిషత్తులో ఈ ఈ సామవేదంలో ఉన్నటువంటి తలవరియ శాఖలో ఈ తొమ్మిదో అధ్యాయం నుంచి కేనోపనిషత్తు ప్రారంభమవుతుంది ఈ శాఖ నుండి ఈ తొమ్మిదో అధ్యాయం నుండి ఉపనిషత్తు కర్మల గురించి లోకాల గురించి మాట్లాడదు వ్యక్తి గురించే మాట్లాడుతుంది అంటే ఆత్మవిద్య ప్రబోధం చేస్తుంది ఇక్కడి ఆ ఆత్మవిద్య పొందడానికి ఒక శాంతి మంత్రం ఉంది ఆ మంత్రంతో ఆత్మవిద్యను పొందాలి ఏదైనా శాంతి మంత్రంతో చేయాలి ఓ ూ మమాంగాని వాక్ ప్రాణ చక్షు శ్రోత్ర అథో బలం సర్వం సర్వాణ బ్రహ్మౌపనిషదం ब्रह्म निराकु मराक निरा अकमस्त अक मे अस्त तदात्मन निरते य उपनिषत्सु ర్మాయ సేమయ సంతో శాంతి శాంతి శాంతి